కీర్తన మూడు వందల పదిహేను ఎందరు సతులో ఎందరు సుతులో ఇందునందు ఇట్లెదిగేనే మలయుచ్చు నా అభిమానములని నే కెలనిపుడు వెరకేనంటే పలుయోనులలో పలుమారు పొడమిన కెలమరి నా తులు గరిమెల పాణిగ్రహణము సేనేశిన చిరుల చలు కలసేనంటే తరుణుల గురుతులు తలపునవరచితి వరగిన బహుకల్పంబులందు శ్రీవేంకటిం చులుగునియాగ్ఞల భావించియే కరివైకు తావుల జూడగ తగిల భావరతులబెంబడి మనసందు